ఇచ్చిన వాడు హరి వాడనేను చెచ్చర తగవు లింక చెప్పగదరో నిలిచినది జగము నిండినది భోగము కలిగజీవుల కొక్క కానాచి వలయశాసనాలు వడి నాల్గువేదములు చెలపట్టి జానలు చదువుకోరో పారినవి మనసులు పట్టినది జననము పూరెదీరే కర్మముల పొలమేర కోరికల సాక్షులు గుట్టలు త్రిగుణములు ఊరు పేరు తెలుసక వడబడరో దక్కినది ధర్మము తప్పనిది భాగ్యము లెక్కించనుదిటివ్రాలిలిఖితములు ఇక్కువ శ్రీవెంకటేశుడిన్నిటికీ మూలము చిక్కులు వాపెనితని సేవించరో